మాత్రం కులం గురించి మాట్లాసంతే అంత రాతకోతలే పక్క పక్క చెప్తే రాసేస్తే బెటర్గా ఉంటుంది అది ప్రభుత్వం చాలా తెలియదు అందువల్ల అడిగాడు ఎవర మీ తండ్రి ఎవరు నాకు తెలియదు మీ తండ్రి తెలియదా నీకు ఎందుకని తెలియదు నీకు మా అమ్మ పరిచారిక సర్వెంట్ మేడు మా అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ నన్ను పోషించింది మా నాన్నెవరో నాకు తెలియదు మా నాన్న తెలియదు కనుక నా కులం నాకు తెలియదు నా కులం నా తెలియదు కనుక నా గోత్రం నాకు తెలియదు నా బ్రహ్మజ్ఞానం కావాలి కదిలిపోయాడు గురువు ఫస్ట్ టైం ఇటువంటి అడ్మిషన్ ఇప్పటి రాలేదు న్యూ అడ్మిషన్ పవర్ఫుల్ అడ్మిషన్ ఏం చేయాలని అర్థం కాలేదు ఆ కొన్ని ధర్మాలు ఉన్నాయి ఎట్లంటేట్లా చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు ఎవడో వచ్చానని బిఏలే చేర్చుకోమంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఏదే అడగరా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఏమంటే బీఏలే ఎట్ట చేర్చుకుంటావు ఏదో నకిలీ అన్నా పట్టుకురావాలి కదా ఎందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ అవే కదా పాస్పోర్ట్ దగ్గర నుంచి నకిలీ పాస్పోర్ట్లు నకిలీ అడ్మిషన్లు ఇవే కదా మరి అలదన్న తేవాలి అది కూడా లేదు వీడి దగ్గర ఏం చేయాలో గురువుకు అర్థం కాలేదు ఇంకా టెస్ట్ పెట్టే అంతగా మార్గం లేదు అందువల్ల కొన్ని గోవుల్నిచ్చి నైనా ఇదిగో నీకు పది గోవులు ఇస్తున్నా వీటిని తీసుకొని పో ఎక్కడికి అడవికి అరణ్యానికి పో వాటిని ఒక వంద చేసుకోనరా ఒక శాతం బాగుంది ఇది ఎప్పుడు ఎన్నికనేది ఈయనేది కనడా ఈనడం ఎందుకంటే కనడానికి ఈనడానికి తేడా లేకుండా రోజులు కనుక ఎప్పుడు తీసుకుపోయాడు ఇంకెవరైతే ఏమంటారా వద్దు బాబా వేరే రెసిడెన్షియల్ రోజు వేస్తాను ఏంది ఇవన్నీ నేను మెప్పుకొని గురువు మీద శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యస్య గురు చెప్పాడంతే కమాన్ వెళ్ళిపోయాడు వాడు వాడు అక్కడ పోయి కూర్చున్నాడు అక్కడే వాడు పోయి అక్కడ కూర్చొని ఇంకేముంది అవి మేస్తూ ఉండే తయారవుతా ఉండే అట్లా పెరుగుతూ ఉండే వ్యవహారం వీడు అలా చూస్తూ ఉన్నాడు అలాగే ఉంటున్నాడు అక్కడ ఆకులు పండ్లు కాయలు వేలు తింటూ అక్కడ చలాల్లో ఉండే నీళ్లు దాడుతూ అట్లా ఉన్నాడు కొంతకాలం అయ్యేటప్పటికి వాడికి ఒక థాట్ వచ్చింది ఇంకా అడేం పని లేదు అక్కడనే కానీ ప్రత్యమయానికి అవకాశం లేదు ఎవడు రెండో వాళ్ళు లేడా అరణ్యం అందువల్ల అలా ఆలోచిస్తూ ఉంటే ఈ మేఘం ఏదైతే ఉందో జలపూర్ణమైన మేఘం అదిగో ఆకుల్లో ఏ పచ్చదనం అయితే ఉందో ఆ కోయల గాత్రంలో ఏ స్వరం అయితే ఉందో అని మొదలుపెట్టాడు కురవాడు ఇవన్నీ ఒకటిగానే కనపడతా ఉన్నాయి హా ఇవన్నీ ఒకటిగానే కనపడతా ఉన్నాయి అన్నీ ఒకటేనేమో ఆకుల్లో పచ్చదనం ఉంది కోయల గాత్రంలో దివ్యమైనటువంటి స్వరం ఉంది ఆ పండ్లు ఈ చిలుకలు ఆ పక్షుల కిలకల అది ఉదయాన్నే సూర్యోదయం ఇవన్నీ వీటన్నింటిలో ఒకటే ఉన్నట్టుగా ఉంది ఒకటే పర్వ్యాప్తమయ్యేటట్టు ఉంది అని ఆలోచన వచ్చేసింది వాడికి అలాగే తాదాత్మ్యం చెందిపోతా వచ్చాడు అది భూత అది జ్యోతిష ఏదైతే నువ్వు అదంతా వాడు అయిపోతా ఇంకా అంతే అలా అంతే తెలియకుండా అంతా ఒకటే మరి నేనెవరు నేను కూడా అదే ఈ లోపల తయారైపోయిన గురువు చెప్పిన సంఖ్య హండ్రెడ్ ఓకే అప్పుడు వాటిని తీసుకుని గురువు దగ్గరకు వచ్చాడు సాష్టంగా నమస్కారం చేశాడు గురుదేవ నువ్వు చెప్పిన పని పూర్తి చేసుకుని వచ్చాను ఇప్పుడు నాకు బ్రహ్మజ్ఞానం చెప్పండి అడుగు గురువుకు అర్థమే కావడం లేదు ఎందుకంటే శిష్యుడు వాటి దండం పెడితే బాగుండదని ఎందుకని అయిపోయాడు చూడండి ఆ ప్రకృతిలోనే ఎంత శుద్ధి అలా శుద్ధిపడతాడని గురువుకు తెలిసినము తీరా ఇప్పుడు వాడికి చెప్పాల్సింది ఒకటే ఏం కావాలరా నీకు నాకు పరం పరబ్రహ్మం కావాలి ఎవరు తత్ ఫమ్మసి పా నువ్వేది నువ్వు అయిపోయినావు రాదే నీకు తెలియడం లేదు కూర్చొని పెట్టి గురువు అయిపోయింది ఇది జ్ఞానం కాబట్టి ఒక్కొక్కసారి నిర్మలమైనటువంటి అంతఃకరణ తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇదంతా సత్యం కాబట్టి ఒక్క సత్యం పలికితే ఆ పిల్లవాడు సత్యకామ జాబాలా ఉపనిషత్తుల్లో నిలబడిపోయాడు శాశ్వతంగా సత్యకాముడు నచకేతుడు సత్యకాముడు చిన్న పిల్లలైన ఎందుకంటే మన ఇంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరికి పక్కింటి వాళ్ళకి కానీ సత్యకాము నచకేతుణ్ణి అందరికీ జ్ఞాపకం పెట్టుకుంటున్నారు ఎందుకో తెలుసా సత్యం సత్యం సత్యం బ్రూయా ఒక సత్యం కాబట్టి స్వాధ్యాయ ప్రవచనాలు ఉంటూ కూడాను ప్రతంచయ ప్రవచ स्वाध्याय प्रवचने आनंदवली सिद्धपड़ूनाफु प्रतिरोज नी प्रवचन सागी स्वाध्याय प्रवचना उदिपे काब्ठी यदा शास्त्र यदा कर्तव्यम अदाग्र चूसको वृतम अट्ला सत्यम एपड़ू अबद्ध पलको కాబట్టి ఎప్పుడు అసత్యం బలికేటువంటి వాక్కి వేదం పట్టదు అసత్యం బలికేటువంటి మనసులో వేద జ్ఞానం నిలవదు కాబట్టి సత్యం బుయా సత్య స్వాధ్యాయ ప్రవచనేచ కాబట్టి సత్యము మళ్లీ స్వాధ్యాయ ప్రవచనాలు సత్యం పలుకుతూ ఉండాలి సత్యవచన వచనం ఉండాలి సత్యం భాషిస్తూ ఉండాలి స్వాధ్యాయ ప్రవచనం మాత్రం నడుస్తూనే ఉండాలి దాన్ని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు హరిశ్చంద్రుడు చూడండి ఏముంది హరిశ్చంద్రుడిది సత్యం అదొక్కటే ఆయన పట్టుకున్నది ఒకటే సత్యాత్ ధర్మం పరం నాస్తి మను ధర్మశాస్త్రం సత్యానికన్నా మించినటువంటి ధర్మం ఈ ప్రపంచం లేది లేదన్న ఆ ఒక్క సత్య భాషణం చాలు ఉన్నాయి మనుధర్మశాస్త్రంలో దాన్ని ఆచరించాడు హరిశ్చంద్రుడు కాని సూర్య చంద్రుడు వైభవం చాలా చిన్నదైపోయింది హరిశ్చంద్రుడు ముందు కాదా ఎందుకని సూర్య చంద్రుల కన్నా సత్యాన్ని హరిశ్చంద్రుడు దివ్యంగా శోభాయమానంగా ఈ ప్రపంచంలో ప్రకాశిస్తా ఉన్నాడు సూర్యుడి కన్నా చంద్రుడి ఎందుకో తెలుసా సూర్యుడు పగలే ప్రకాశిస్తాడు చంద్రుడు రాత్రి ప్రకాశిస్తాడు హరిశ్చంద్రుడు రాత్రి ప్రకాశిస్తాడు ఓకే ఇప్పుడు రమ్మంటే సూర్యుడు రాలేడు కానీ నేను చెప్తున్నాను ఇప్పుడు హరిశ్చంద్రుడు మీరు వింటున్నారు పద సరేనా ఆయన చరిత్ర ఎక్కడ చూసినా ఉంది కాబట్టి రాత్రి లేదు పగలు లేదు రాత్రింబలలో హరిశ్చంద్రుడు శోభిస్తూ ఉన్నాడు ఎందుకని సత్యం సత్యం కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నాయన రాజ్యంగా వాళ్ళని నేను అబద్ధం చెప్పను అని కూర్చోనున్నటువంటి వాడు ధర్మరాజు నరోవా కుంజరోవా చిన్నది ఆఫ్టర్ ఆల్ నరో కుంజరోవా చిన్నది ఎంత చిన్నది అంతే అంతవరకు ఆ మాట మాట్లాడినంత వరకు ద్రోణాచార్య వారి దగ్గరికి వెళ్ళి అంతకు ముందు ధర్మరాజు యొక్క రథం ఏదైతే ఉందో అది భూమిని టచ్ అయ్యేది కాదట పోతూ ఉంటుంది భూమి మీద పోయినట్టే మనకు కనిపిస్తుంది కొద్ది హైట్ లో ఉంటుందట భూమిని టచ్ కాదట అందరూ భూమిని టచ్ అయ్యి ఉంటారు అన్ని రథాలు రథం కూడా ఎవరు సో సో కూర్చొని ఉంటాయి కూడా డ్రైవింగ్ సీట్ లో సరేనా అర్జునుడి రథం కూడా భూమికి టచ్ అయ్యిందట కానీ సత్యమైనటువంటి దాని యొక్క పరిస్థితి ఏమిటో ధర్మం అనేటువంటిది ఏమిటో దాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక్క ధర్మరాజు యొక్క రథం మాత్రమే భూమికి కొద్ది ఎత్తునున్నదట ఎప్పుడు అట్లా ఉంటదట పోతా ఉంటాయి నరోవా కుంజరోవా అంటానే భూమిని టచ్ అయిందట అంతవరకు భూమికి కాస్త ఎత్తుగా ఉన్నటువంటి ధర్మరాజు రథం ఆ ఒక్క మాట అనేటప్పటికీ నరోవా కుంజరోవా ఎవరి దగ్గర పోయి గురువు దగ్గరకు పోయి అశ్వద్ధామ విషయంలో అశ్వత్థామహతహ నరోవా కుంజరోవా ఇదిగో ఇది అంటే ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి అన్నట్లయితే సత్యం ఎట్టే పరిస్థితుల్లో త్రికాలములంత కూడాను సత్యవచనమే ఉండాలి సత్య ఉండాలి కానీ ఎట్లయిపోయిందంటే అసత్యం కూడా అవసరమై అసత్యాలు చెప్తే పర్వాలేదు అసత్యాలు అలవాట్లుగా మారే ఇది ఇది పాయింట్ అబద్ధం చెప్పడం అనేది మనిషికి ఒక అలవాటు కింద పరిణమించింది అంతే దగ్గినట్టు తుమ్మినట్టు అంతకన్నా తేలికైపోయింది అంతే ఏ మాట మాట్లాడినా దాంట్లో కొద్దిగా ప్రతి పదార్థంలో కొద్దిగా ఉప్పు వేస్తేనే రుచి ఉన్నట్టుగా ప్రతి మాటలో నువ్వు కాఫీ తాగు టీ తాగు కొద్ది పంచదార పడాలి పడితేనే రుచి అట్లాగే ఇంట్లో నాలుగు కూరలు చేసుకోనండి సాల్ట్ ఉండాలా సాల్ట్ ఉప్పు ఉండాలా అప్పుడే రుచి ఈ ఉప్పుని ఈస్ట్ గొడవలు వెస్ట్ గొడవ రుచి అనే పిలుస్తారు వాళ్ళు గోదావరి జిల్లాల్లోసారి చోట కోటి బోన్ చేస్తుంటే స్వామిజీ కొద్ది రుచి దమ్మంటారా అని రుచి దమ్మండవేంటి రుచి తీసేదేంటి రుచి తింటూ కదా రుచి ఉంటే ఉంటుంది లేకపోతే అదిచి ఉంటుంది అది రుచి ఎట్లా చేస్తారు వీళ్ళు వస్తువు అది ఇస్తారు రుచి ఎట్లా తెస్తారు వస్తువులో రుచి ఉంటుంది కదా ఇక మన ఆలోచన రుచి ఏంటంటే కొద్ది రుచి వేసుకుంటారా మా చెప్పారు రుచి లేదని రుచి వేసుకుంటారా అర్థంగా పట్టురామన్నా ఎందుకంటే ఎక్స్పీడ్ చూస్తే పోతుంది ఎందుకు వచ్చినా చూసామను ఇప్పుడు ఆవిడ తెస్తది కదా మనకి ఇష్టం ఉంటే ఇస్తాం లేకపోతే అంటామని ఉప్పు ఎత్తుకోవాలి ఇదే రుచే ఉప్పు కదమ్మా ఇదే అన్నట్టు అది ఇష్టం రుచి కదా ఈస్ట్ వెస్ట్ గొడవ ఎక్కడ కూడా రుచి రుచి రుచి రుచి అది పడితేనే రుచి లేకపోతే ఆ కాబట్టి కూరలు ఎన్ని చేసుకున్నా దాంట్లో రుచి అది పడాలి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఏ మాట మాట్లాడిన రుచి ఎక్కడ ఉందంటే కొంత అబద్దాన్ని దాంట్లో కలిపితే బంగారులో కూడా రాగి కలిపినట్టుగా లేకపోతే ఆభరణం కారినట్టుగా స్వామీజీ దీనికి చెప్తారు కొందరు ఏమయ్యా ఇందుక అనవసరంగా అబద్ధాలు చెప్పావు నా ముందరే జరిగింది కదా నువ్వు లేని పొంది చెప్పావు ఏంటంటే కొద్దిగా స్వామీజీ బంగారులో కూడా మనం బంగారు ఉంది కదా ఆభరణాలు చేసి వేసుకోలేము కొద్దిగా రాక కలపకపోతే ఏం ఉపమానాలు అయ్యా ఇవి ఏం ఉపమానాలు కలిగి ఈ చోటి కలపాలా కాబట్టి ఇప్పుడు అబద్దాలు కలపడానికి అలవాటు అర్థమవుతా ఉంది కాబట్టి ఎప్పుడు కూడాను సత్యం అనేటువంటిది మనం పలికి తీరాలి ఎందువల్ల శబ్ద బ్రహ్మది అది అపవిత్రం కాకూడదు వాక్ శబ్ద బ్రహ్మ వాక్కు ఎప్పుడైతే శబ్ద బ్రహ్మ ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవిత్రం కాకూడదు నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక వ్యక్తితో ప్లీజ్ టెల్మీ అసలు ఎందుకు మాట్లాడతావు నువ్వు ఏం అవసరం నేను చెప్పవలసింది ఉంది గనక అది పాయింట్ స్వామిజీ ఆయన దగ్గర నేను తెలుసుకోవాల్సింది గనక ఎస్ ద పాయింట్ స్వామిజీ నాకు తెలిసిన ఆయనతో నేను షేర్ చేసుకోవాలి గనక ఎస్ అది పాయింట్ మరి నీకు తెలిసింది ఆయనతో నువ్వు షేర్ చేసుకోవాలి నీకు తెలిసింది ఆయన చెప్పాలి నీకు ఏది ఆయన దగ్గర నుంచి వినాలి అందుకోసం కదా నువ్వు మాట్లాడుతున్నావు అలాంటప్పుడు అబద్దాలు మాట్లాడితే అసలు విషయం చెడిపోలేదా విషయం చెడిపోయేటప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది కాబట్టి ఎప్పుడు కూడాను మాటను అందంగా మాట్లాడినా సత్యం వచ్చేటప్పుడు అందంగా ఉంటాయి శంకరాచార్య స్వామి కోటి చేసిన గీతలో శాంతోవత్స స్వాధ్యాయం ప్రవచనం శాంతోవత్స ఓ పిల్లవాడు ఇంకో పిల్లవాడితో గొడవ పడుతున్నాట ఒక చోట ఏది గురుకులంలో గురువు దగ్గర అప్పుడు వెళ్ళి చెబుతాడట గురువు ఏమని ఏమన్నా చెప్పొచ్చు కదా గురువు వాడు అనవసరంగా తగు వేసుకున్నాడు హై నోట్ అనొచ్చు కదా అనలేదట గురు శంకరాచార్య స్వామి కోట్ చేశారు పాశీత ఎందుకంటే నోరు ము అనొచ్చు అంటే వాడు ఆ పని నువ్వు జై అన్నాడు అనుకో తర్వాత ఏం చేయాలి అందరనే శిష్యుడే అబ్బో శిష్యుడు అనేవాడు గురు అయినంత వరకు వాడితో ప్రాబ్లమే గురు తర్వాత వాడికి ప్రాబ్లం माशा अंदमर मई अं वे अच्छे कदा इंक चाले अदे ने बाधल्ला शादे स्वाध्याय प्रवचन चमस चूँ न स्वाध्या प्रवचन चेसको తథా తథా ఈ విధంగా గనక ఉంటే తే శ్రేయద్ నీకు శ్రేయస్సు కలుగుతుంది నాయన నీకు మోక్షం వస్తుంది కాబట్టి శాంతించు నువ్వు కోపడుతుంటే పోయి శాంతించు నాయన స్వాధ్యాయ ప్రవచనం చేసుకుంటుంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పాడు అంటాడు వాడు వెంటనే కాళ్ళ మీద పడ్డాడు శిష్యుడు ఎందుకో తెలుసా అరే ఎంత తప్పు చేసేశారా నేను గురు ఉంటే కూడా నాకు అర్థం కాకుండా నేను ఈ విధంగా అర్ధరహితంగా బిహేవ్ చేశాను కదా కాబట్టి సత్యం బృయాత్ ప్రియం బృయాత్ నా బ్రూయాత్ సత్యం ధర్మశాస్త్రం కాబట్టి సత్యం పలకడమే కాదు సత్యం కాస్త ప్రియంగా కూడా పలకాల నృయాత్ సత్యం కాబట్టి అప్రియం ఒకవేళ నువ్వు సత్యమైనా కూడాను అది చెబితే ఇతరులకు గనక కష్టం కలిగేటట్లయితే చెప్పొద్దని కూడా ఉంది ప్రతి శాస్త్రంలో ఉంది ప్రతి శాస్త్రం జ్యోతిషంలో ఉంది జ్యోతిషంలో ఉంది కనుక చెప్పేస్తారు జ్యోతిషంలో ఏముందంటే అయ్యా ఆయన కనుక దశ బాగలేకపోతే చెప్పొద్ద నేనేది కానీ వాస్తుంది అది గొప్ప శాస్త్రం అర్థం అవుతుంది ఇవన్నీ కూడా ఏవైతే మనకు వాళ్ళకి కర్ణకటోరంగా ఉంటాయో అటువంటి వినిపించకూడదు అని కూడా ఉంది ఇదంతా కూడాను సత్యానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి సత్యమేవ జయతే అది విని గాంధీజీ గాంధీజీ ఒక్కటే సత్యమేవ జయతే విన్నాడట ఎక్కడో ఇది వేదం సత్యమేవ జయతే అనేది వేదం వేదంలో ఉంది ఎప్పటికైనా సత్యం జయిస్తుందని సత్యాన్ని పట్టుకున్న వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పటికీ ఇప్పుడు అది వేద సూక్తిది వేదోక్తి ఇది మనకి ఇప్పుడు పనికి రావడం లేదు ఇప్పుడు మనవాడు కొత్తది కనిపెట్టారు శ్రమయేవ జయతే అదే సెప్టెంబర్ లెవెంత్ అది తెలియడం లేదు వాళ్ళకి సెప్టెంబర్ లెవెన్త్ శ్రమే చిన్నది కాదది హైజాక్ చేసుకుని పోయి ప్లేన్ ను కొట్టడం అనేది అంత తేలికైన విషయం కాదు పాయసం దాగినట్టు కాదు అది చాలా శ్రమతో గుండే పని పిక్ చేయాలా శ్రమ శ్రమ దొంగతనం తేలిక చెప్పండి తేలిక దొంగతనం శ్రమ కాదా ఒక దొంగతనం చేయాలంటే వాడు ఎక్కడ పెట్టి మొదట తెలియాల ఇంటిలో అసలు బెడ్రూమ్ ఎక్కడ ఉందో అర్థం కావాలి ఇప్పుడేంటి తెలుసా పూర్వ రోజులు అంటే వేరు ఏదో ఒకటి వినపెట్టి ఉండేది ఐరన్సేఫ్ డైరెక్ట్గా పోయి దాంట్లో తెచ్చుకునేవాడు ఇప్పుడు అట్లా కాదు గోడలే కనిపించడం లేదు అంత వాట రోప్స్ అవి దీంట్లో ఎక్కడ ఉండదు అసలు విషయం ఎన్ని వెతకడానికి టైం లేదు తెల్లారిపోద్దామో మూడు వందల యాభై ఉండే అంతా ఎక్కడ ఈ గుళ్ళని తీసేది ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ కాబట్టి ఎక్కడ డబ్బు పెడతాడో తెలిసి ఉండాలి ఆ డబ్బు పెట్టిన తర్వాత దాన్ని ఏదైతే తాళం వేస్తాడో ఈ తాళం చేవి ఎక్కడ పెట్టి ఆయన పొరుపు కింద ఉండదు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అది ఆ రూమ్ లో ఉండదు ఏ రే రూమ్ కాబట్టి ఆ రూమ్ మీద తెలియాలి అక్కడెక్కడో తెలియాలి తీరా తీసుకోవాలి ఏ టైంలో వీళ్ళు నిద్రపోతారో వాడు ముందుగా చాలా రోజులు నేను స్టడీ చేస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఊరికి పోతారో ఉండాలి ఎక్కడి నుంచి ఎంటర్ కావాలో తెలిసి ఉండాలి ముందు నుంచి రావాలన్నా వెనక నుంచి రావాలన్నా తెలిసి ఉండాలి ఎక్కడ బ్రేక్ చేయాలి తలుపుని ఏ తలుపును బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అవద్దాం వాడికి తెలిసి ఉండాలి అక్కడి నుంచి ఎంటర్ కావాలి ఎంటర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఎందుకని పొరపాటు బింది పట్టుకుంటుంది గమ్మలు పడింది అందరు లేస్తారు అది కూడా తెలిసి ఉండాలి వాడికి కాబట్టి స్విచ్ెస్ ఎక్కడున్నాయో తెలిసి ఉండాలి ఫోన్ ఎక్కడుందో తెలిసి ఉండాలి దాన్ని ఎక్కడ డిస్కనెక్ట్ చేయాలని తెలిసి ఉండాలి తమాషాగా దొంగతనం అంటే చేసాగానికి ఎన్ని తెలుసు వీరికి అనుభూతితో చెప్పాలి కానీ అనుభవం లేకుండా ఏం చెప్తారు ఎవరైతే మాత్రం అప్పుడు కాబట్టి ఇదంతా శ్రమ ఇది జయమా సత్యమేవ జయతే అంతేగాని శ్రమే కానీ మీనింగ్లెస్ సెంటెన్సెస్ శ్రమయేవ జయతే అనేటువంటి రాంగ్ నోషన్ ఒకటి తీసుకొచ్చి ఎప్పుడైతే సమాజంలో పెట్టామో శ్రమ చేసి విజయాన్ని సాధించవచ్చు కనుక నేను ఇదిగో శ్రమ చేసి దోపిడీ చేస్తా శ్రమ చేసి హత్య చేస్తా అనుకుంటాడు అంతే కాబట్టి సత్యమేవ జైతే ఇది అర్థమైందనుకోండి ఆ తప్పుడు పనులు మనుషులు చేసే అవకాశం లేకుండా ఉంటుంది ఇట్లా సమాజాన్ని ఉద్యీపంపజేయాలి ఇట్లా సమాజంలో అభ్యుదయం తీసుకురావాలి ఇది మా మహర్షులు తెలుసు సత్యమేవ జైతే ఇదొక్కటి విన్నాడు గాంధీజీ అంతే ఆయన జీవితంలో అదే ఇంకా వేదం చెప్పింది ఆయనకేం వేదం తెలీదు గాంధీజీకి ఎవరో చెబుతూ ఉంటే విన్నాడు అంతే ఆయనకు వేదం తెలీదు సరేనా ఎందుకని ఆయన రాసిన వాటిలో వేదానికి చాలా భిన్నంగా చాలా రాశాడు పాపం గాంధీజీకి వేదం తెలీదు एवरो सत्यमेव चये नमेशाड़े इंक्यम मरी ब्रिटिश वाले पंपे आत्यमेकना दिन पेरे सत्याग्रह चूसरा सत्याग्रह गांधीजी सत्याग्रह इन अंदर सत्याग्रह आमरणा सत्याग्रह सत्याग्रह अब गांधीजी पैटो कुछ अंत अदी सत्याग्रह इपड़ का मत मंसा अन्वेला कवर लत्याग्रह का आय सत्या आधार जीवचा सत्यमेव जैसे अंकने आ रोजना साधेगा सत्यम सत्याग्रह आज गांधीजी सत्याग्रह उधीजी पोना सत्यम आयन को ग्रहाल मिगला सत्याग्रह सत्यमेमो गांधीजी तो ग्रहाल मिगलाई आ ग्रहाल बुध इन ग्रहाल का मंदाक अभी बल्क शनिग्रह शात शन मिलाई सत्या धर्म परो सत्या मत धर्म प्रपंच सत्याको वाला प्रपंचे अवकाश काबी सत्य स्वाध्याय प्रवच नेपश्च स्वाध्याय प्रवचने तपह तपस्सू तपस्या स्वाध्याय प्रवचने प्रवचनमू रूसू उतू उ वीट आ, तपसा हपसा कि हिब्बे मनो उ कलमशाले तपस्पस् आचरी उ తపోవి క్షీణపాపానా శాంతానా వేతరాయినాం ముముక్షూనా అపేక్షోయ ఆత్మబోధ విధీయ శంకరాచార్యస్వామి ఆత్మబోధ ప్రారంభం చేయడంలోనే ఎందుకని ఆత్మబోధ